ప్రార్థన చేస్తామని పరశుద్రవ మా దేవాసే మీకు వదలాలనైనా సర్వనతుడ సమస్త సృష్టికి మూలకారకుడుగు మా దేవ మీకు వదనాలి తండ్రి ప్రవ్వా ఆయన కల్వరిశిలో మా పాపంలను షాపంలను రోగంలను వ్యసనంలను మీరు మాకు బదులుగా మీరు మరణించి సమాధి చేయబడి మూలనాడు తిరిగి లేచి ప్రవ్వా మీరు పరలోకములకు ఆరోనమైన ప్రవ్వా ఇవన్నింటినీ మేము విశ్వసిస్తున్నాం అయినా అరీతిగా మీరు చేయడం వల్ల మమ్మల్ని మీ పిల్లగా స్వీకరించినారు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగరించినారు కృపర్ల అభిషేకం అనుగరించినారు ఓ ప్రభావ పర్లోకొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినారు ఆత్మ ఫలాల చిత్త మీరు మమ్మల్ని అభిషేకించినారు దాన్ని మీకు వందాను ప్రవ్వా యథార్థతతో పరిశుద్ధతతో మీ జీవించే బిడలుగా మమ్మల్ని తయారు సమాప్తి చివరికి మేము వస్తున్నాం ప్రవ్వ మా పనులు త్వరగా ముగించుకోవాలి ఎందుకంటే సైతానికి కూడా కొద్దిగానే సమయం ఉందని వాడు విజృంభించి పనిచేస్తున్న వాక్యాన్ని మేము చూసినాం ప్రవ్వా మేము కూడా త్వర మా పనులు ముగించుకోవాలి ప్రవ్వా ఈ లోకంలో అటువంటి తిరుమల అభిషేకాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చక్రే గ్రంథంలోని వాక్యాలను కొన్ని వారల నుంచి మేము ధ్యానిస్తున్నాం ఓ ప్రభావ మీరు ఎంతో భారం కలిగి మీ యొక్క బిడలకి తలంపులోని బయలుపరచాలని మీరు ఆసక్తి కలిగినారు ప్రవ్వ మేం కూడా ఆసక్తితో మీ సన్నిధికి వచ్చినాం ప్రవ్వ మాతను మాట్లాడండి ప్రవ్వ మా జీవితాన్ని సరిచేయండి మీ కొరకు అంగీకారంగా మేము జీవించలాగా చేపడండి ప్రతి విషయంలో మేము మీకు అంగీకారంగా ఉండాలని ఆయన అదే విజయంగా ప్రభావ అనేకలకు ఈ యొక్క విషయాలను అటువంటి సేవా జీవితాలు నడిపించండి ఓ ప్రవ్వా శారీరకమైన జీవితం నుంచి మాకు విడుదల దండి ఆత్మీయంగా మేము ఎదుగులాగన బలపడలాగానే సేపడండి సంపూర్ణంగా మీ యొక్క తన మళ్ళీ ఆత్మలో మేము సిద్ధపడేలాగానే సేపడమని ఈ యొక్క వాతావరణం అందులో తీసుకోండి ప్రవ్వా ఎంతో మంది తమ కుటుంబాలు తమ స్థలాలని తన ఇళ్లని పోగొట్టుకుంటున్నారు ఎంతగానో కష్టాలు పాలవుతున్నారు ప్రభు ఈ యొక్క శ్రమాల కాలానికి ఇవన్నీ సూచనలు అని మీరు అన్నారు అవును రాజా ప్రపంచమంతటా బీభత్సవం ఎక్కడ చూసినా అసమాధానమే ప్రవ్వా ఇవన్నీ వేదనలకు ప్రారంభమన్నారు ప్రవ్వా అవన్నీ మేము కళారా కలారా నేనా కాని ప్రవ్వ మీ అందు మేము నిరీక్షణ కలిగిన వరం దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ఎల్లప్పుడూ మీ అందరూ ఆనందించి బిడలగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అనుమానానికి మేము చోటు ఇవ్వకుండానైనా ప్రతిక్షణం మీ మీద మా మనసుని కేంద్రీకరించుకునిలాగా విశ్వాసానికి కడతా దాన్ని కొనసాగించాలి మీరే కాబట్టినైనా మీ తట్టు మేము చూస్తు మా యొక్క గుర్యోధకు పరిగెత్తాలా దాన్ని ముగించుకోని లోకంలో ప్రవ్వా అటువంటి సేవ చేతులను నడిపించండి ఓ ప్రవ్వా మా యొక్క సాక్ష్యాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మీరే మహింపొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హలియా ఈరోజు ఇరవై ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు సంవత్సరం మనము ఇంకా జకర్యా గ్రంథంలోని వాక్యాలనే ధ్యానిస్తున్నాం జకరే గ్రంథంలోని వాక్యాలు మనల్ని విడిచిపెడతలేవు గత వారం మనము ఏడవ అధ్యాయాన్ని ముగించుకున్నాం ఏడవ అధ్యాయం అంతా పది ఆగ్య్యలకు సంబంధించిన విషయాలు మొదటి నాలుగు ఆగ్ఞాలు దేవుని ఏరీతిగా మనం స్తుంచాలా గనపరచాలా అన్న విషయానికి సంబంధించింది ఐదవ ఆగ్ఞ తల్లిదండ్రులను సన్మానించాల్సిన విషయం గురించి చెప్పబడింది తక్కిన ఆరు నుంచి పది అధ్యాయులు నీ పొరుగు వాడిని ఏరీతిగా ప్రేమించాలా అన్న విషయాలు చెప్పబడ్డాయి వాటిని క్లుప్తంగా మన ప్రభు మనకి రెండు ఆగ్ఞంలాగా మార్చి సునాయాసంగా వాటిని అవలంబించుకుని పాటించలాగొని మనకు చూపించింది నీ దేవుణ్ణి నీ దేవుడి యహవాను నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతో ఆరాధించాలా సేవించాలా అటువలే నిన్ను నీ పొరుగు వాణిని కాబట్టి ఇది మొదటి ఆగ్ఞ అన్నాడు అంటే మొదటి ఆగ్ఞ ఎంత విలువైందో రెండవ ఆగ్య కూడా అంతే విలువైంది అన్న విషయాన్ని కాబట్టి రెండవ ఆజ్ఞని మరి విశదీకరించి ఎనిమిదవ అధ్యాయంలో చూపిస్తున్నాడు దేవుడు తన ప్రవక్త ద్వారా కాబట్టి జకరే గ్రంథం ఎనిమిదవ అధ్యాయానికి మనము నీ పొరుగు వాడిని ఏరితిగా మీరు ప్రేమించాలన్న దాన్ని విశేషంగా విశదీకరించింది దాన్ని మనం మీరు చూడబోతున్నాం కానీ ఇస్రా పిల్లలు ఎందుకు దేవునికి ఇష్లుగా ఉండలేకపోయినారు అని కొరితల రాష్ట్ర పత్రికల పౌనమండ జ్ఞాపకం చేసి వారిలో అనేకలు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు రుచి చూసిన వారు మన్నా రుచి చూసిన వారు మేఘము కింద నడిచి ఉపమాన రీతిగా పొందిరి పొంది ఆహారాన్ని పొందుకున్నారు జీవ జలాన్ని పొందుకున్నారు అన్ని ఉపమాన రీతిగా అన్ని అనుభవాలు రుచి చూసిన వారు దేవుని అద్భుతాలను కండార చూసిన వారు అయినను వారిలో అనేక ఇష్టాలుగా ఉండలేకపోయి కాబట్టి యుగ సమాప్తిలో ఉన్న మీకు కలగడానికి ఒక అవి రాయబడ్డాయి చెప్పబడ్డాయి అంటే మనం కూడా యుగ సమాప్తికి ఆ రీతిగా ఒకవేళ తయారైతామేమో అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా హెచ్చరించిందంటే ఖచ్చితంగా ఆ రీతిగా నెరవేరుతుందేమో అందుకే వారి చెడ్డవాటిని ఆశించకూడీ అనుంది సరే ఇప్పుడు మనము వారు ఏమి చెడ్డవాటిని ఆశించిండ్రు అని దీర్ఘంగా వెతకనవసరం లేదు కానీ గత వారం నుంచి నాకు దేవుడు ఒక విషయాన్ని ఏహెచ్కల్ గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు యుగ సమాప్తికి వచ్చినప్పటికి నిజమైన క్రైస్తవులు నిజమైన ఇస్రాయేలు క్రైస్తవులే నిజమైన యూదులు క్రైస్తవులే అన్న విషయాన్ని ప్రభు మనకి చాలా దీర్ఘంగా వాటిని బాహటంగా చూపించినవాడు కాబట్టి ఏహెచ్ గ్రంథము పదహారవ అధ్యాయం ఒకసారి చూడండి అందులోని కొన్ని విషయాలు చూసినాక మనం ముందుకు వెళ్ళిపోతాము మన జగడ గ్రంథానికి తిరిగి వస్తాము పదహారవ అధ్యాయం అంతా ఇస్రాయల్ ఎంత చెడుగా జీవించిండ్రు అన్న విషయం చెప్పబడిది అందులో కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను మీరు ఇంటికి పోయినాక ధీర్గా ధనించండి ఒకవేళ మన కాలంలో ఇవి నెరవేరుతున్నాయా మన సహోదరుల మధ్యలో ఈ విషయాన్ని నెరవేరుతున్నాయా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఒకవేళ మనము కూడా ఆ రీతిగా జీవిస్తున్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవాలా ఎందుకంటే మనం సమర్థించుకోవడానికి నేను కరెక్ట్ గా ఉన్నానా అనేది ఎందుకంటే దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనకి చూపించినప్పుడు ఒకవేళ అందులో మనం పట లేక చిక్కబడుతున్నమేమో చూసుకుంటూ జాగ్రత్తగా మనల్ని మనము సరి చేసుకుంటూ ముందుకు పోవాలా మూడవ వచనం నుంచి చూస్తే దానికి ముందు ప్రవక్తతో హెచ్చరిస్తున్నాడు దేవుడు నరకూతుడా యరిశిలోను చేసిన హేయ హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగూ ప్రకటించుము హేయ కృత్యములు అంటే బహు అసహ్యమైన అన్నది అంటే దేవునికి వ్యతిరేకమైనయి అనర్థం అంటే అపవిత్రమైన అనర్థం హేయమైన అంటే అపవిత్రమైన ఆయనకి అసహ్యమైనయి అనర్థం కాబట్టి మూడవ వర్షం నుంచి ఆ విషయాలు చెప్పబడ్డాయి ప్రవైన యహోవ ఎరుజులేమును గూర్చి ఈ మాట సెలవిచ్చున్నాడు నీ ఉత్పత్తి నీ జననములు కననీయుల దేశ సంబంధమైనవి అంటే వారి జీవిత విధానం ఏ రీతి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తున్నాడు కణానీయులు అంటే కణాను అంటే నోవాహో మూడవ కుమారుని సంతతి హామో సంతతి కాబట్టి హాము మనమడు కనాను హాము కొడుకు కనాను అంటే నోవాకి మనమడు కాబట్టి హాము సంతతి వారు ఏ రీతిగా జీవించారంటే శారీరకమైన జీవితాలు పోకిరి అంటే పోకిరి అంటే ఈ వీధులలో తిరిగే వాళ్ళని పోకిరి వాళ్ళు అంటారు వీధులలో తిరిగి అలజడులు సృష్టించే వాళ్ళని పోకిరి కాబట్టి మొత్తం శారీరకంగా జీవిస్తూ విచ్చలివిడిగా జీవించే వాళ్ళు అని కాబట్టి ఇస్రాయల్ల జీవిత విధానము వాళ్ళ పుట్టిన విధానము ఏరీతి ఉంది వాళ్ళ జనన విధానం ఏరీ ఉంది కణాను కణనీల దేశ సంబంధమైనవి అంటే కణనీళ్ళు మీరు జీవించిండ్రు అన్న విషయం చేస్తున్నాడు అంటే లోకాదీతంగా జీవించిండ్రు మీరు ఆత్మీయంగా జీవించలేకపోయిండ్రు అని చెప్తున్నాడు నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హిత్యురాలు అంటే వారి తల్లిదండ్రులు అమర్యులు హితులు కనెగదు మనకంతా తెలుసు ఇస్రాయల్ తల్లిదండ్రులు ఎవరు యాకబు సంతతి కదా యాకోబు రాహేలు లేయా సంతతి అంటే యాకోబు సంతతి వీలు కానీ ఇక్కడ ఏమవుతున్నాడు నీ తండ్రి అమోరీయుడు నీ తల్లి హితుయురాలు అంటే వాళ్ళు ఏ రీతిగా జీవించు హెచ్చరిస్తున్నాడు నీ తండ్రి యాకోబైన మీరు మీ తండ్రిని మర్చిపోయినరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీ తండ్రి పాట మీ తండ్రి వెంబడించిన విధానంగా మీరు యహోవాడు వెంబడించలేదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మీరు మీ తండ్రిని కూడా మార్చుకున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు నీ జీవితం అపవిత్రంగా ఉండే అయితే వాట్సం చూస్తే నీవు పుట్టినవాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటేవి దేవుడికి అసహ్యంగా ఉన్నారు వీళ్ళ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అయితే నేను నీ ఎద్దకు వచ్చి రక్తంలో పొర్లుచ్చున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లినప్పుడు నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని ఆయన చెప్పాలన్న విషయాన్ని ఆయన నువ్వు బ్రతుకుమని చెప్తేనే మనం బ్రతుకుతామన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం వాక్యం మనల్ని బ్రతికింప చేస్తుంది అన్న మనం మొదసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే వాళ్ళు చచ్చిన ఉంటే వాళ్ళని బ్రతికింప చేసిండు అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు వారి కొరకు ఎంతగా ప్రయాస పడి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ అధ్యయమంతా అదే మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి పొంది వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తీసు భూషితురాల వైతివి దిగంబరుపై వస్త్రహీనముగా ఉన్న నీకు స్థలములు ఏర్పడను తల వెంట్రుకలు పెరిగెను మరియు నేను నీ యుద్దకు వచ్చి నిన్ను చుడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి నుండెనుగు గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకోను గా నీవు నా దానవైతివి అంటే దేవుడు ఇస్రా భార్యలాగా స్వీకరించి అన్న విషయాన్ని అంటే దేనికి పనికిరాని రక్తంలో పొన్నుతున్న ఏ యోగ్యత లేని దాన్ని తన భార్యలాగా స్వీకరించి అంటే ఎంత ప్రేమ గలవాడు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే అంతగా ప్రయాసపడి ఆమెని అంతగా చేర తీర్చిండు ఇసాల్ని అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది కానీ ఆ స్త్రీ ఏ రీతిగా జీవించింది అన్న విషయమే క్రిందంత అది మీరు ఇంటి వెనక చదవండి పద్నాలుగో వర్షం నుంచి ఎంతగా దిగజారిపోయింది అన్న విషయాన్ని ప్రభు మనకు చూపిస్తుంది నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్న దానిని చూచి నీ కీర్తి ప్రకాశించుచూ వచ్చిరి ఈ విషయం మనల్ని బాగా హెచ్చరించాలి మనల్ని దేవుడే మహిమ మనల్ని దేవుడే ఉన్నత స్థితికి లేవనెత్తున్నాడు కానీ అన్ని అన్నిజనులు వచ్చి బ్రదర్ నీకు ఎంత తెలివింది బ్రదర్ దేవుడు నీకు ఎంతో ఇచ్చింది బ్రదర్ అని చెప్తారు కానీ నువ్వు దాన్ని ముగ్ధులైపోతావు అవును బ్రదర్ నేను చాలా కష్టపడ్డా బ్రదర్ అని నిన్ను గురించి పొగుడుకుంటా ఉంటావు కానీ అక్కడే ఉంది బలహీనత ఇసల్ పల్లెకి మనకి తేడా వాళ్ళు వాళ్ళకు వచ్చిన గొప్పతనాన్ని మా దేవుడు మా పక్షంగా ఉన్నత స్థితిలో కానీ మా దేవుడే మాకు అని ప్రతి స్థలంలో దేవుడికి ప్రాధాన్యత మనము కూడా అదే బలహీనతలు ఉంటున్నాం ప్రతి క్షణము మన ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలా ఇందాక మీరు పాట ఆడుతుంటే కూడా అదే ఏ పాట జ్ఞాపకం నాకు ఆపత్కాలంలో కదా ఏ చరణంలోనూ మీరు స్వచ్ఛమైన నిత్యమైన ప్రేమతో నాపై చూపి నాపై చూపించిన నీ ప్రేమ అంటే ఎంత విలువమైన ప్రేమ అన్న విషయాన్ని ప్రభు మన గారు జ్ఞాపకం చేస్తుండే కోట్ల స్తోత్రములు నిరతము నీకే అంటే ఎల్లప్పుడూ నీకే హిమ ఆయనకే మనం చెల్లిస్తా ఉండాలన్న విషయాన్ని ప్రభు మనతో పాఠరూపకంగా జ్ఞాపకం చేస్తున్నాడు పదిహేను వర్షాలు అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని బలహీనతలు క్రైస్తవ జీవితంలో బలహీనతలు నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేష్యారిన పోవు ప్రతి వాణితో బహుగా వ్యభిచరించుచి మతపరమైన జీవితం అంతే ఈ లోకాతీతంగా జీవించడము వ్యభిచారంతో పోల్చబడింది ఈ లోకాన్ని ప్రేమించే జీవితము వ్యభిచారంతో పోల్చబడింది కాబట్టి సరే అని ఈ విషయాలు అర్థం కావు అని ఇది చెందినప్పుడు చూడు మీ బైబుల్లో ఎట్లున్నాయి పదాలు కాబట్టి ఇది దేవుని పరుశుత గ్రంథంలో ఎట్లుంటదా అని వాళ్ళు పిచ్చిగా మాట్లాడతారు ఎందుకంటే వాడికి అనుగ్రహం లేదు అని అనుగ్రహం పొందని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాటిని ఎందుకంటే ప్రకృతి సహజంగా ఉన్న వాళ్ళు వీటిని ఎప్పుడు మనస్కరించలేరు కాబట్టి అన్యులలో ఏ మతస్థులైన గాని వీటిని చదివితే వాడికి ఎప్పటికర్థంగా ఏంది శరీరంగా ఉంది అనుకుంటాడు కానీ దేవునికి ఎంతగా కోపంగా ఉంటే మీరు ఆత్మలో దిగజారిపోయిన వాళ్ళు అన్న విషయాన్ని శరీరంగా చూపిస్తున్నాడు క్రైస్తవ జీవితంలో కూడా అంతే మనము శరీరంలో పుట్టి ఆత్మలో మార్పు చెందిన ఆత్మలో పరిపక్వం చెంది మళ్ళా మీరు శరీరంలోకి పరిపక్ం చదువుతారా అని గళితల రాష్ట్ర పత్రిక చేస్తాడు ఒకడు శరీరంలో పుట్టి శరీరంలో పరిపక్వం చెందుతుంటాడు మరి ఆత్మలో పుట్టి మళ్ళా శరీరంలోకి వాపస్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఆత్మలో జన్మించిన వాడు ఆత్మలోనే పరిపక్వం చెందాలంటే సంపూర్తికి ఎదగాల పా పండు ఎట్లా పండుతుందో కాయ పండు దశకి ఎదుగుతుందో నువ్వు ఆత్మలో అట్లా ఎదగల యువ సమాధికి వచ్చినప్పటికీ కానీ దుష్టుడు మనల్ని ఎందుకంటే వాడిని తెలుసు మనం పరిపక్పం చెందిన అంటే విశేషమైన సేవ చేస్తాం ఆయన మన సేవలో మరి విశేషంగా మనుషులు రక్షణ అనుభవంలోకి వస్తూ ఉంటారు నుంచి ఇక్కడికి వస్తారు ఎరుకో దాటి రావాల్సిందే ఐగుప్త దాటి రావాల్సిందే వాడు ఆ రీతిగా ప్రభువు నడిపిస్తూ ఉంటాడు కాని వాడు రానియాడు నేను నిల్లేదు మన ప్రయాసాలను మనం ఉంటేనే ఉండాలా ఒక్కసారి నీకు తలంపు ఆ రాత్రి నువ్వు కూర్చొని ఎంత అలిసిపోయినా కొంతసేపు అన్నం తిన్నాక మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలా ఎందుకంటే ఆయన వేచి చూస్తా ఉంటాడు నిజంగా ప్రార్థన చేస్తా లేదా మనం ప్రార్థించినప్పుడు ఆయన సరే దిగి వస్తాడు మన దగ్గర మన హృదయంలో ఆయన నివసిస్తాడు ఆహ్వానించినప్పుడు పదిహేను పదహారో వర్షంలో వీళ్ళు వేరే దేవతలను పూజించిండ్రు అన్న విషయాన్ని చూపిస్తాడు అతి తెలివి అంటం దినే నీకు ఎక్కువ తెలివి వస్తే ఇంకా దేవుణ్ణి ఇంకా ఎట ఆరాధించాలా శారీరకంగా ఆధించడం వేసుకుంటారు తెలివి శరీరానికి సాధన జ్ఞానము ఆత్మకు సాదృశ్యమైంది కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు ప్రధాన వర్షంలో ఉన్నత స్థలములను ఏర్పరచి వాటి మీద పండుకని వ్యభిచారము చేసి తిరిగి ఆయన కోపము ద్వేషము ఎంతగా ఉందని మీరు అర్థం చేసుకోవాలా అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనిది అట్టివి ఇక జరగవు ఎందుకు జరగవు నేను నీకు ఇచ్చిన బంగారు వెండివి అయిన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూపమును విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించుతుంది కాబట్టి వ్యభిచరం అనేది విగ్రహారాధన పోల్చబడింది పద్దెనిమిది వర్షంలో అసలు వీలు చేసిన బలహీనత అసలు వీలు చేసిన తప్పు నా తైలమును నా ధూపమును వాటిక అర్పించితి వాటికి అర్పించితివి నా తైలమును నా ధూపమును వాటిక అర్పించేవి తైలము దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యము ధూపము దేవుని యొక్క మహిమకు సాదృశ్యం నువ్వు పరుశుధాత్మ పొందుకున్నా అని చెప్పి విగ్రహాలను పూజిస్తే ఎట్లా అభిషేకం ఉందని లోకాన్ని ప్రేమిస్తే ఎట్లా ప్రజలు ఆ రీతిగా చేసిండ్రు అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ మాట్లాడుతున్నాడు భోజనంలోకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి వాళ్ళు చేసిన పనులన్నీ రకరకాల విగ్రహాలని పురుష విగ్రహాలని అంటే బయలుదేవత బయలు అంటే నా యజమానుడు అని అర్థం మన ప్రభు చూడండి రక్షణ పొందని రక్షణ పొందిన తేడాదే బయలుదేవత యజమానునికి పోల్చబడి కానీ మన మనకు అతను ప్రభువు మనికి రాజులకు రాజులాగా అతను కనిపిస్తున్నాడు యజమానుల యజమానుడు అంటే ను బానిసవి యజమాను కింద నువ్వు బానిసవి కాబట్టి మనల్ని అతను బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి తన కుమారులుగా తయారు చేసుకున్నాడు కాబట్టి బయలు అంటే యజమానుడు నా యజమానుడు అర్థం బయలు బయలు వాళ్ళు పూజించి దేవుణ్ణి రాజుగా ఉండనియకుండా వాణి యజమానుగా చేసుకున్నారు అంటే వాళ్ళు దాని కింద బానిసత్ బానిసలాగా వెళ్లిపోయినరు అన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు ఇరవై ఐదవ వర్షంలో ఒకటే చాలా ముఖ్యమైన దాన్ని చూపించేసి నేను వాక్యం తిరిగి వెళ్లిపోతాను ప్రతి అడ్డ త్రోవను నీ బలిపీ కట్టి నీ సౌందర్యం నునియోగపరిచితివి పరిచి నీ యొక్కకు వచ్చిన వారి కందరికి నీ పాదములను తెరిచితివి వారితో బహుగా వ్యభిచరించుతివి మరియు నీవు మరిచిన్న మరిచి కదా నీవు మధించి మధించిన నీ పొరుగు వారైన బేబిచరించి బెభిచరించి అంటే వారి దేవతల మనం తెచ్చుకున్నావు నీ జాగత్వము క్రియలను జాగత్వ క్రియలను పెంపు చేసి నాకు రోషము పుట్టించితివి నాకు కోపము పుట్టించితివి కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవన సాధన నీ జీవనోపాధిని తక్కువ చేసి మ వికారేష్టలను సిగ్గుపడిన నీ శత్రుల శత్రువులైన ఫిలిస్తీన్ల కుమార్తెలకు నిన్ను అప్పగించి తిని శారీరకంగా తయారైన వాళ్ళందరూ అప్పగించబడతారు శత్రువులకు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఇస్రాయెల్ ప్రజలందరూ యుగ సమాప్తికి వచ్చేప్పటికీ అంటే ఆ పాత నిబంధన కాలము ఒక కాలానికి సమాప్తి అయ్యేటప్పటికీ వాళ్ళు సంపూర్ణంగా శారీరకంగా తయారైనారు అందుకు దేవుడి వారిని శత్రువులకు అప్పగించండు అన్న విషయాన్ని ప్రభుత్వం మాట్లాడుతుంది వాళ్ళు ఏ రీతి సంపూర్ణంగా శారీరకంగా తయారైనరు విగ్రహ విగ్రహారాధన ద్వారా అనులని అన్యజనుల ఆచరణను అభ్యసించడం వలన దేవుడిచ్చిన మహిమను సైతానికి ఇవ్వడం వలన అది చాలా రోషాన్ని కోపాన్ని పుట్టిస్తుంది కదా అసూయని పుట్టిస్తుంది నేనిస్తే నువ్వు వాణి ప్రవర్తనమేంది మనమేనట్టం కదా నాకు ఇది చాలా అనుభవం చేరుతా ఉంటది నా దగ్గర సహాయం పొంది నాకు తిరుగుబడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు నా ఫీల్డ్ లో కానీ మన గురించి ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడను ఎందుకంటే నాకు తెలిసి ఇవి మన కాలంలో నెరవేర్తాయి మన కాలంలో నెరవేర్తాయి అనే మన ప్రభుత్వ జీవితంలో నెరవేరింది పాత నిబంధన కాలంలో మన తండ్రి జీవితంలో నెరవేరింది కాబట్టి మన కాలంలో మన టైంకి వచ్చినప్పటికీ మన జీవితంలో నెరవేరుతూ ఉంటది అది మనం చూసి దాన్ని దుఃఖపడేది లేదు గురించి వ్యసన పడేది అసలేదు మనం అనిల చూసి ఎప్పుడు వ్యసన పడద్దు వాక్యం సెలవేస్తుంది కాబట్టి వాళ్ళ ఆచారం వాళ్ళ గుణగణం అది మనము అట్లా ఉండకుండా జీవించాలనేది ప్రభు మనకి హెచ్చరికలాగా ఇవన్నీ చూపిస్తుంది సో మనం దీంతోని మనం జకర్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయానికి వెళ్ళిపోతున్నాం పోయిన వారం మనం ఏడవ అధ్యాయాన్ని ముగించుకున్నాం ఏడవ అధ్యాయము అశురు కాలంలో ముగించిన అధ్యాయం ఎనిమిది తొమ్మిది అధ్యాయులు బబులును కాలంలో జకర్య ప్రవచించిన ప్రవచనాలు కాబట్టి జకర్య అసూరు కాలంలో ప్రవచించుడు బబులును రాజుల కాలంలో ప్రవచించుడు బబులున్ రాజుల కాలం తర్వాత కూడా ప్రవచించాడు ఆయన మూడు కాలాలు అంటే మూడు తరాల వరకు అంటే మనమాండ్ల కాలం వరకు ఆయన ప్రవక్తలాగా తన కార్యాన్ని నెరవేర్చుకుంటు తన పనిని ముగించుకుంటాన్ని ప్రభు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎనిమిదవ అధ్యాయము బబులూన్ లో ఇస్రాల్ పదాలు ఏరి తిగునారన్న జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ వాళ్ళు సంపూర్ణంగా చెడిపోయినారన్న విషయాన్ని ఏడవ అధ్యాయంలో మనకు చూపించిన వరం మీరు అవి పాటిస్తలేరు మీరు పది ఆగ్లని పాటించలేదు మీరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది పోయిన వారమా అటుపోయిన వారాన్ని చూసినా అటుపోయిన వారామా దానికి ముందు చూసినా కదా రెండు వారాలు మనం లేమి కదా రెండు వారాలు లేబట్టి ఎనిమిదవ అధ్యాయ వచ్చినప్పటికీ ఇస్రాల్ పిల్లల జీవితం ఏరీతిగా తయారైందన్న విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేసింది ఇక్కడ కొంచెం పెద్ద అధ్యాయం కానీ ఒక్కొక్క వర్షానికి కొన్ని ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రభు మనల్ని హెచ్చరికలాగా చూపిస్తా ఉంటాడు వాటిని మనం అర్థం చేసుకోవాలి మన కాలంలో ఈ వెంటనే నెరవేరుతుంది ఎందుకంటే ప్రతి వాక్యము మన కాలం కొరకు రాయబడింది అన్న విషయం మనకు చూపించింది ప్రభు అవి పాత నిబంధనల కాలంలో నెరవేర్పోయినాయి కాబట్టి మనకు అవసరం లేదనుకుంటే దానికి నువ్వు ప్రాధాన్యత అవి మన కాలంలో నెరవేరుతున్నాయి మన కాలంలో నెరవేరతున్నాయి అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేసింది కాబట్టి వీటన్నిటిని తిరిగి నప్పిస్తాను కాబట్టి నువ్వు వాటిని జాగ్రత్తగా ఆతిగా పరిశీలించాలి కాబట్టి మొదటి వచనం మరియు సైన్యములకు అధిపతి యగో యహోవాక్కు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చను సైన్యలకు అధిపతి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయముందు రోషను వహించియును బహు రౌద్రము గలవాడనై దాని విషయ నేను రోషము సహించియున్నాను కాబట్టి ఇస్రాల్ పిల్ల వాళ్ళు ఏ రీతిగా దిగజారిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మనకేమంటున్నట్టే వారి నిమిత్తమై సియో నిమిత్తమై నేను ఎంతో ఆసక్తి కలిగి వాళ్ళను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా చెడిపోయినారు కానీ నా ప్రేమ అది నా పిల్లలు నా బిడ్డలు కాబట్టి నేను వాళ్ళని ఎట్లా విడిచిపెట్టగలను అన్న ప్రేమని ఆయన అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి మొదటి రెండు వర్షాలలో తన ప్రేమ ఏ రీతి ఉందన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత చూడండి యహో సెలవుస్ నేను సియోను నొద్దకు మరలా వచ్చి ఎరుసలేములో నివాసము చేసేదను పాదార్థం చేసుకోండి ఆయన వాళ్ళని విడిచిపోయిండు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నేను మరలా వస్తా అంటున్నాడు అంటే కాలం విడిచిపెట్టేసిండు ఎంత కాలం ఆయన దృష్టిలో ఒక దినమా రెండు సంవత్సరములా రెండు వేల అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కొంతకాలానికి తిరిగి వస్తా అంటున్నాడు సీఎన్ విడిచిపెట్టిండు ప్రభు ఎందుకు విడిచిపెట్టిండు అన్న విషయం మనం చూసినాం గ్రంథంలో దేవుడు మాత్రం ఆయన శత్రులకు అప్పగించేసిండు వారిని ప్రతి శత్రువు మనకు దుష్టునికి సాదృశంగా ఉన్నట్టు మనం చూపిస్తుంటాడు దేవుడు అంటే సైతాన్ అనుచరులు లాగుంటారు వాళ్ళు వాళ్ళకి అపగిస్తాడు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుండే ఆశ్చర్యం ఏం తెలుసా అది రెండు విధాలుగా మారుతా ఉంటుంది శత్రుకు అప్పగించడం అంటే శారీరకంగా ప్రకృతి సహజంగా కూడా శత్రుకు అప్పగిస్తూ నీకు వ్యతిరేకస్తులకి అప్పగిస్తూ ఉంటాడు ఆఫీస్ లో అప్పగిస్తాడు వ్యతిరేకస్తులకు అప్పగిస్తాడు నేను బుద్ధి మార్చడం కొరకు ఆత్మ ఆత్మీయ జీవితాల్లో చూస్తే సైతాన్ని కూడా అప్పగిస్తాడు ఎందుకంటే దేవుడు హరితిగా నిన్ను శిక్షించకపోతే నువ్వు నశించిపోతావు ఆయన ఎందుకు శత్రులకు అప్పగిస్తాడంటే నువ్వు నాశనం కాకుండా మీరు అన్న చిట్లా శత్రుకిస్తే నాశనం అయిపోతావు కదా కానీ ఆయన దృష్టిలో శత్రుల ద్వారా నీకు శిక్షని రప్పిస్తాడు ఆయన డైరెక్ట్ శిక్షిస్తే నువ్వు శాశ్వతంగా నరకం పోతావు కాబట్టి శత్రు ద్వారా శిక్షణ శిక్షింపజేస్తాడు అప్పుడు నువ్వు ఆయన తట్టుదిరుతావు పశ్చాత్తాపంతో ఆయన విధానాలు కాబట్టి సరే కొన్నిసార్లు బాధార్థం చేసుకోవాలి మనం నేనేం పాపం చేసిన ప్రభు నాకు ఎందుకు ప్రాబ్ ఈ శిక్ష ఎందుకు ప్రాబా ఈ శ్రమ అని మనం అనేక సార్లు వెతుకుతా ఉంటాం ప్రార్థనలో చూడండి శ్రమ శ్రమలు అనుభవించకుండా ఎవడు కూడా ఆయన సరిహిలోనికి ప్రవేశించలేడన్న విషయం మనం ఎన్నిసలో చేసినాం ఇక్కడ శ్రమలనేది ఆయన కల్పించింది ఎందుకంటే తన బిడలు ఆ రీతిగా శ్రమలను పోతేనే గాని దాని విలువ తెలియదు జీవితకు విలువ తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు శ్రమలకుండా పోవాల్సిందే ఆయన కూడా శ్రమలు అనుభవించిన వాడే కదా భయంకరమైన శ్రమలు అనుభవించి ఆయన అనుభవించినట్లు మనం ఎవరిని చూడండి ఏ శిష్యులైనా శ్రమ అనుభవించకుండా తన కళాన్ని ముగించుకున్నాడా ఎవరైనా అపోస్తలలే గాని ప్రవక్తలే గాని శిష్యులే కాని ఎవరు కూడా శ్రమను అనుభవించకుండా తమ కళని ముగించుకోలేదు ప్రతి ఒక్కరూ శ్రమ ఎందుకంటే ఈ శరణ నియమం అది ఇది పాపభూరితమేది కాబట్టి దీన్ని విడిచిపెట్టాలంటే శ్రమలకు పోక తప్పదు దీన్ని శ్రమల ద్వారా పోవడం వల్లనే మనం అదుపులో పెట్టుకుంటాం లేకుంటే అది ఉప్పొంగుతా ఉంటుంది ఈ దీని బలైనతది కాబట్టి వాడు దాన్ని ఆ రీతిగా వాడుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకే మనం చచ్చిన వారి వల్ల ఉండాలి దిన దినము వదకేబడ్డ గోరపల్ల జీవితం వల్లే మన జీవితాలు తయారవుతా ఉండాలా కాబట్టి నేను నద్దకు మరలా వచ్చి ఎరుసలేములో నివాసము చేసేదెను కాబట్టి ఆయన తిరిగి వస్తాడు సీయును తిరిగి వస్తున్నాడు ఆయన నివాసం చేస్తాడు కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు అది ఎట్లుడలా ఇంకా శరీరంగానే ఉండాలనా సీఎంను ఇంకా శారీరకంగానే ఉండాలా ఎరుసలేము ఇంకా శారీరకంగానే ఉంటుందా అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా మరలా ఎప్పుడొస్తాడు ఎప్పుడైతే ఇది శారీరకమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా మారుతుందో అప్పుడే ఆయన వస్తాడు అన్న విషయం ఈ వాక్యాలు మనం జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి మనము ఇంకా ఆత్మలోనికి ఎదగడానికి మనం ప్రయాసపడాలి ఎక్కువ ప్రార్థనలు మనం చూడాలి చూడండి చాలా మంది ఈ రోజులలో ఎక్కువ ప్రార్థనలు కనిపెట్టి కృపాలను పొందుకొని విశేషమైన సేవ చేస్తున్నారు మనమేమో ఎక్కువ ప్రయాసంతో వాక్యాలను ఎత్తుకుంటున్నాం అంతే తేడా వాళ్ళు ఎక్కువ సమయం కడిపి ఆయన కృపలో కృపారలు పొందుకుంటూ సేవలో ముందుకు వెళ్తున్నారు అద్భుతాల అనేది కనిపిస్తూ ఉంటాయి గంటలు గంటలు ప్రార్థనలు చేస్తారు ఆయన అనుగ్రహం పొందుకుంటారు ఆయన నమ్మదగిన వాడు ప్రత్యేకనికి పంచి పెడతాడు కృపారాలు కాబట్టి ఇస్తాడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు ఏం కోరుకుంటున్నావు అడుగుడి మీకు ఎవడనో తటుడి తీయడను వెకుడి దొరుకుతున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు దేని కొరకు వెతుకుతున్నారు ఈ లోకాతీతమైన సేవా జీవితంలో అద్భుతాలు చూడాల దాని కొరకు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు ఎక్కువ ప్రయాస కానీ మనం మటుకు ఆయన ప్రభు జ్ఞానమందు వరదలుగా దేవుని చిత్తం అని చెప్పిండు కాబట్టి మనము గంటలు గంటలు ఆయన వాక్యంలో సమయాన్ని గడుపుతున్నాం మనం ప్రార్థన కూడా గంటలు గంటలు మనం కూడా ప్రార్థన చేస్తాం కానీ ఆయన వాక్యం పట్ల ఆసక్తి ఎందుకంటే అద్భుతాలు ఎన్ని చూసినా ఆయన ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందకపోతే ఏమీ అర్థం లేదు నువ్వు కాలాన్ని ముగించుకోక ముందు ఈ విషయాలని నువ్వు అర్థం చేసుకోవాల ఆయన మనసు దేనికి సంబంధించింది క్రీస్తు కలిగిన మనసును ధరించుకోవడం అంటే అర్థమేంది ఆయన మనసు నుంచి వచ్చిన ఈ వాక్యాల నువ్వు అర్థం చేసుకుంటే నేను ఆయన మనసును ధరించుకోగలవు క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఎట్లా ఎలా నడుచుకుంటావు ఆయన మాటను అనుగ్రహించిన ప్రకారం దాని ప్రకారంగా క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఎట్లా నడుచుకుంటావు ఆయన బొమ్మ మొహానికి పెట్టుకుని నడుస్తావా ఆయన మనసుని ధరించుకోవడం అంటే ఎట్లా ధరించుకుంటావు ఇంకేమైనా మార్గం ఉందా మనకి నాకైతే వేరే మార్గం లేదు అదొకటే మార్గం ఆయన వెంబడించడమే నా మాటలు గైకున్నడే అన్నాడు నన్ను వెంబడించబడు నా మాటలు గైకుంటాడు అన్నాడు కాబట్టి ఆయన మాటలు ఇక్కడ ఉన్నాయి వీటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయాస పడాలా కొన్ని కొన్నిసారి నాకు అనిపిస్తుంటే అద్భుతాలు జరిగినాయి నా సేవ జీవితంలో రోగులు స్వస్థపరచబడ్డారు ఇన్స్టెంట్ గా లేసి పరిగెత్తున్నారు ఎయిడ్స్ రోగాలు రకరకాల రోగస్తులు అందరూ లేసి పరిగెత్తుతున్నారు అద్భుతాల పెట్టే నేను చూసిన చాలా సంతోషం అనిపించింది కానీ నాకు చాలా లేట్ గా తెలిసింది నేను దేని కొరకు ప్రయాస పడుతున్నా అద్భుతాలు నా సేవ జీవితంలో చూడాలనే వాటి గురించే ప్రయాసపడుతున్నాను లేక కాలం ముగించుకుంటున్నా వీటిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నా ఆయన ఎన్నెన్నో విషయాలు మన దాచిపెట్టిండు ఎవడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఎవడు ప్రయాసంతో వాటిని వెతకలేని స్థితిలో ఉన్నాడు రకరకాల పుస్తకాలు చదివి నేర్చుకుని ప్రకటించే వాళ్ళు గానీ ఆయన చెంతకొచ్చే ఆయన పాదాల దగ్గర కూర్చొని వీటిని నేర్చుకుని ప్రకటించాలా అన్న ప్రయాసం మనుషులలో తక్కువైపోయింది ఈ రోజులలో నేను అందుకు ఆ స్థలాన్ని ఏర్పరచుకున్నాను ఆయన కాల దగ్గర కూర్చొని ప్రతిరోజు సమయాన్ని గడపాలా మనకు సమయం లేదు చాలా కొద్దిగానే ఉంది ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్సే కదా టైం ఎవరికైనా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఆ 24 ఫోర్ అవర్స్ ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి ప్రతిదానికి ఎక్కడ వేస్ట్ చేస్తున్నావు ఎక్కడ ఉపయోగించుకుంటున్నావు అనేది దైవికమైన జ్ఞానం సమయాన్ని పోనీయాక సద్గం చేసుకున్నాడు కదా కాబట్టి ప్రతిక్షణం టైం మేనేజ్మెంట్ అనేది బైబుల్ సూచిస్తుంది బైబుల్ చెప్తుంది మీరు టైం ని సరిగా మేనేజ్ చేసుకోవాలి ఎక్కడ వేస్ట్ చేస్తున్నాడు నేను చెప్తున్నాను మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం మన కాలంలో చాలా టైం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు ఎక్కడా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలో వాక్యంలో ఉంటున్నారా లేదా దేవుని ఆరాధనలో ఉంటున్నారా లేదా ఆయన సేవ జీవితంలో ఉంటున్నారా లేదా అవకాశం దొరికినప్పుడల్లా పరిగెత్తునారా లేదా లేక ఈ లోకాతీతమైన ఎంటర్టైన్మెంట్ కూర్చుంటున్నారా అదొకటి మీరు పరిశీలించుకోవాలి మిమ్మల్ని మీరు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు మీరు పాత్రులు కారాన్ని హెచ్చరించి మనం అది ఎప్పుడు జాగ్రత్తగా దాన్ని స్వీకరించుకొని రవ్వా నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను పరిశీలించు ప్రవ్వా నాకు అది చూపించు ప్రవ్వా ని నిజంగా నిన్ను ప్రేమించాలా సేవించాలా ప్రవ్వా నన్ను ప్రేమించే వాళ్ళు నా మాటలు గాయకొట్టారు నా కాబట్టి ప్రవ్వా నాకు అది హెచ్చరించండి అది ఉండకుండా నాకు సహాయపడండి ప్రవ్వా తైలికైంది కానీ ప్రతిదీ భారంలాగా ఉంటే చేయలేదు అది నేను నా భుజం లేదా మోసుకొని ముందుకు పోవాలా ప్రభావ నాకు సహాపడు ప్రవ్వా నా తలంపులను తీసివేసి నీ తలంపులకు నేను చోటించలా ఉన్న సాడు అన్న ప్రార్థన ప్రతి క్షణం మనకు అవసరం ఈ రోజులలో లేకుంటే పరిగెత్తాలంటే అంత దూరం నేను పరిగెత్తాలన్నా ఆ గ్రామానికి పోవాలంటే అంత దూరం నేను పోవాలన్నా వాడిని నా కార్ పంపిస్తే నేను పోతా అది భారంలోనే తీసుకుంటున్నాం మనం ఇక సమాప్తికి వస్తే సేవ జీవితం అట్లా తయారైపోయింది కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తుండే నేను తిరిగి సీను నొద్దకు వచ్చేదను ఎరుశలేములు నివాసం చేతను ఇది ఎప్పుడు జరుగుతుంది మీరు మీకు ఇవన్నీ వాక్యాలు బాగా అర్థమైనాయి శ్రమల గుండా పోయి హత సాక్షులై తిరిగి అనే సన్నిధికి వచ్చే టైం ఇది కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు బలిపీఠం కింద బలిపీఠము దేవుని సన్నిధిలోనే ఉంది దేవుడు ఎక్కడ ఉంటాయి దేవుని బలిపీటం అక్కడ ఉంటది బలిపీఠం కింద ఆత్మలు అన్ని అక్కడ ఘోషిస్తాయి ఆయన సన్నిధిలో ఆయన సృతిస్తున్నాయి కనపరుశ్న ఇంకా ఎంతకాలం ఇంకెంతకాలం అన్న బాధలో ఉన్నారు వాళ్ళు కొనంతలు రాసిన రెండవ పాత్రిక మూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు చూడండి కొరింతలు రాసిన పత్రిక రెండవ పాత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మన ఏ రీతిగా జీవించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఆయన మన సన్నిధికి మన దగ్గరికి తిరిగి రావాలా అంటే మనం ఎట్లా ఉండాలా అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపం చేస్తుండు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు అంటే లోకంలో మనం అట్లా ఉండాలని చెప్తున్నాడు ఆయన మహిమని ఎట్లా ప్రతి చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు కాబట్టి ఆయన మహిమలోకి మనం ప్రవేశిస్తున్నాము మహిమల నుండి అధిక మహిమ అంటే నువ్వు ఇంకా ఎంతగా తయారు కావాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభు ఆత్మ చేత ఆ గానే మార్చబడుచున్నాము మహిమల నుంచి మహిమకి అధిక మహిమలోనికి ప్రవేశిస్తూ దేవుడి ఆత్మ చేత ఆ పోలికలోనే మార్చబడుచున్నాము అంటే మనం ఇంకా మహిమ శరీరాన్ని పొందాలా మహిమలోనికి మహిమలోనికి అధిక మహిమలోనికి పోతూ మహిమ శరీరంగా అన్న విషయాన్ని హెచ్చరిస్తుండ్రుడు అది కావాలా మన కాలంలో అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన అప్పుడే మన దగ్గరికి తిరిగి వస్తాడు అప్పుడే మన మధ్యలో నివసిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి రోజు నాలుగవ వచ్చం చూడండి సైన్యంలోకి అధిపతి ఒక యహోవా సెలవిచ్చినది ఏమనగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది చూడండి వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధిరాండ్రేమి ఇంకను ఎరు లేని వీధులలో కూర్చుందరు సాధారణంగా మీరు అర్థం చేసుకోవాలా ఇప్పుడు నేను ఇందాక మా అమ్మ దగ్గర బై ఎందుకంటే సరే ఆమె ఇంకా బాధలో ఉంది వచ్చింది ఆదరణంగా ఉంటది కానీ కొంత బాధలో ఉంటది కానీ అక్కడ కూర్చుంటే ఆ రోడ్ మీద పోయే దుమ్మంతా అక్కడికి వస్తుంటది ఆడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ట్రాఫిక్ జామ్ అయితే ఆ సందులకి అన్ని వెహికల్స్ విపరీతమైన డస్ట్ పొల్యూషన్ ఒకప్పుడు మేము చిన్నప్పుడు అక్కడ కూర్చొని ఆడుకునేటం ఇప్పుడు కూర్చోలేకపోతున్నాం ఒక క్షణం అన్నీ తలుపులేసుకుని కర్టెన్స్ వేసుకుంటే గానీ కిటికీలకి కర్టెన్స్ ఉంటే గానీ లోపల ఉండలేమంటే డస్ట్ అంతా లోపలికి ఎక్కడ చూసినా డస్ట్ ఏ ఉంటుంది అంత అన్యాయంగా ఉంది అక్కడ సరే అప్పుడు నాకు అర్థమవుతుంది ఈ వాక్యం తెరిచలేని వీధులలో అందరు అక్కడ వృద్ధులు గానీ వృద్ధుల వృద్ధులు కూర్చోగలరా రోడ్ల మీద సందనాల బస్సులు కార్లు పోతా ఉంటే అంత టెన్షన్ టెన్షన్ భయం కదా అంటే ఏమంటే అక్కడ ఆ కాలంలో భయం ఉండదు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాప్యం చేసినాడు నువ్వు ఎక్కడనే కూర్చోవచ్చు నీకు భయం ఉండదు వృద్ధులు కూడా బయట కూర్చగలరు తర్వాత చూడండి అక్కడ ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుడును దేవుడు అందరికీ సమానమైన ఆయన దృష్టిలో అందరు సమానమైన విషయాన్ని ఒకసారి జ్ఞాప్యం చేస్తుండు స్త్రీలని పురుషులని భేదం లేదు మగపిల్లలని ఆడపిల్లని భేదం లేదు మనుషులకు తేడా కానీ దేవుని దృష్టిలో లేదు మనం కూడా అట్లే ఉండాలందరూ సమానమన్న విషయాన్ని అపేస్తాడు వృద్ధులు ఉంటారు వృద్ధురాళ్ళు ఈక్వల్లీ ఇంపార్టెంట్ మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని దేవుడు మనకు చూపిస్తుంది ముందు ఈ పట్టణము లోనికి ఆయన రావాలంటే మనం ఎట్లా తయారు కావాలన్న విషయాన్ని అక్కడ చెప్పగలని చూడండి మూడవ వస్త్రం బాగా చివరి నేను చీను వద్దకు మరల వచ్చి నివాసము చేతును దానికి పేరు ఏమని చూడండి సత్యమును అనుసరించు పురము కాబట్టి ఆత్మీయ జీవితంలో ఇస్రాయల్ అనేది ఏంటంటే సత్యం ను అనుసరించే పురం మనము సత్యం వెంబడించే వారము లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం కదా అది అంటే లక్ష సాదృశ్యం గొప్ప జనం అంతా అన్న విషయం వ్యాఖ్య సత్యం ను అనుసరించే పురం అని సైన్యములకు అధిపతి అగో పర్వతము అనియో పరిశుద్ధ పర్వతము అనియో పేర్లు పెట్టవడను కాబట్టి ఇవంతా లక్ష నలభద్నాలు వేల మందికి సదృశ్యం కానీ గొప్ప తిరిగి వీరి చింతకొస్తారు అది ఈ వాక్యం చివరి భాగ్యంలో ఉంటది ఎరితిగా గొప్ప జనము లక్ష మందికి వచ్చి మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్తారని డైరెక్ట్ ముందు అక్కడ వాక్యం చూడండి త్వర త్వరగా మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం నాలుగవ వర్షంలో కాబట్టి ఎరుసలేములో స్వాతంత్ర్యం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ పరిశుభ్ర అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది అని కాబట్టి దేనికి భయపడం మనం ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు భయంతోనే పరిగెత్తున్నారు మనకు కూడా భయం ఉంది నీకుందా భయం నాకు కూడా భయం ఉంది నీ కూడా భయం ఉంది కదా కానీ ఈ క్షణం మనం అర్థం చేసుకోవాలి మనం దేని ఎందుకని భయపడుతున్నాం అంటే ఆయన మీద మనకు నమ్మకం ఆయన మీద మనకు విశ్వాసం ఆయన అద్భుతాలు చేయి దేవుడు అన్న నిరీక్షణ నీకు ఆయన స్వస్థపరచు యహవాడు ఆయన పొందిన గాలచెత్త మనకు అన్న వాక్యాలు మనల్ని బయలపరస్తలేవా ధైర్యపరచలేవా ఎందుకు మనం భయపడుతున్నాం ప్రతి విషయంలో భయం వెంటాడుతుంది కాబట్టి బాగా అర్థం చేసుకోండి పాపం వల్ల భయం వచ్చింది లోకంలో నువ్వు రక్షణ పొందేవాడిని నువ్వు ఎదురు భయపడతావు భయం వచ్చేసింది పాపం చేసినాక కానీ పాప విముక్తి గలవారం మనం ఆయన మన పాప విముక్తులుగా చేసిండు చేసి భయపడకున్నాడు నమ్మిక మాత్రం ఉంచడన్నాడు అంటే నువ్వు నమ్మిక మాత్రం నమ్మిక ఉంచినప్పుడు నువ్వు భయపడానికి వీల్లేదు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు రాత్రి అంతా నేను చాలాసేపు ప్రార్థనలో కూర్చున్నాను నిన్న రాత్రి భయంకరమైన శక్తులు వచ్చి పోరాడుతున్నాను అసలు నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఎందుకు అవి నన్ను నాకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి నా మీదకి వచ్చి బాగా కొట్లాడుతున్నాయి ఎందుకు కొట్లాడుతున్నాయి సరే నేను బయట చెప్పాను ఎందుకంటే బయట చెప్తా అర్థం కావు ఇదేదో పిచ్చి పిచ్చి ఉంది అనుకుంటారు భయంకరంగా పోరాడుతున్నాను అతను సరే నేను మనోజ్ బౌల గురించి బాగా ప్రార్థన చేస్తున్నాను నేను అనుకున్న ఒకవేళ బహుశా దుష్టుడు అట్లా ఆపుతుండ నన్ను అడగిస్తుండీ వ్యతిరేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ దుష్టుడే అతన్ని పీడిస్తుండ అట్లా పోతుంది ఆలాపన సరే ఉదయం కొద్దిసేపు తర్వాత రవి భావర్ ఫోన్ చేసిండు మధ్యాహ్న కాలంలో చేసినాక అప్పటికి మేము ఇంకా మాట్లాడుతున్నాం రవి భావి గారు ఫోన్ తర్వాత మనోజ్ ఫోన్ వచ్చింది డైరెక్ట్ ఆయనే మాట్లాడుతున్నాడు ఫోన్ లో మాట్లాడి బ్రదర్ డాక్టర్ చెప్తున్నాడు నీకు ఇంకా సర్జరీ అవసరం లేదంటున్నాడు అంటే దేవుడు అద్భుతం చేసిండు కదా దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేసిండు ముందే అద్భుతాలు చేసిండు సరే ఎందుకు ఆయన లోయలో పోయినా కానీ ఆయన చెప్పిండు వాగ్దనం మరణంధకార లోయలో పోయినా కానీ ఆయన విడిచిపెడు ఆయన విడిచిపెట్టాడు ఆయన మనల్ని స్థితపరిస్తూనే ఉంటాడు మనల్ని దండిస్తనే ఉంటాడు స్థితపరిస్థనే ఉంటాడు సరే మన బలితలు మనం చూసుకుంటుండాలా మనం ఎక్కడ బలహీనలమో అక్కడ బలమో పొందుకుంటా ఉండాలా ఆయన సరిహద్ధిలో కనిపెట్టుకోవాలి ప్రార్థనలో చూడండి ఎంతగా అలసిపోతా ఉంటాం ఈ లోకాతీతమైన జీవితం మనం ఎంతగా అలిసిపోయినా కనీసం అలారం పెట్టుకొని పొదున లేసి కొంచెంసేపు ప్రార్థనలో కూర్చోవాలా ఎందుకంటే హైదరాబాద్ అంతా పొల్యూటెడ్ సిటీ ఎక్కడ చూసినా డస్టే నీ నువ్వు డస్ట్ పీల్చి పీల్చి నీ ఆర్గన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని వాటిని ఫిల్టర్ చేయడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాయి అవి కాబట్టి మనం కొంత ప్రొటెక్ట్ చేసుకోవాలి హైదరాబాద్ లో ఉంటే మటుకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా జాగ్రత్తగా ప్రొటెక్షన్ చేసుకోవాలా మాస్క్ పెట్టుకోవడం నేర్చుకోవాలా ఎక్కడ అంత డస్ట్ ఆ డస్ట్ లో బాక్టీరియా తెలుసా మట్టి నుంచి ధూలి ధూలిలో చాలా రకరకాల బ్యాక్టీరియా కొన్ని మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి అవన్నీ నీ బుక్ పోతాయి నీ లంగ్స్ పోతాయి అక్కడ నుంచి నీ బ్లడ్ పోతాయి పోయి బ్లడ్ లా తిరుగుతూ ఉంటాయి అవి తిరిగి అవి కొత్త రకమైన బాక్టీరియా కొత్త రకమైన వైరస్ లాగా తయారవుతా ఉంటాయి కొత్త రకాలైన రోగాలు వస్తూ ఉంటాయి కానీ దేవుడు మనకి రోగ నిరోధక శక్తిని పెట్టిండు మన రక్త కణాలు వాటిని పోయి తింటా ఉంటాయి కొత్త అయ్యే వస్తున్నాయి వాటిని తింటాయి కానీ మనము కొంత బలహీనంగా కాగానే మన రక్త కణాలనే అవి ఉల్టా తినేస్తాయి అందుకు మనం అనారోగ్యం పాలవుతా ఉంటాం కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి సరే నాకు విశ్వాసం ఉంది అనేసి నువ్వు ధీమాగా పోయి పొగవిలుస్తా అంటే దాన్ని గమనించలేడు కదా క్రైస్తవ జీవితంలో మనము ఇట్లాంటి నిర్లక్ష్యంగా జీవించడం వల్లనే మనము కొన్నిసార్లు వాటికి బానిసలు అవుతా ఉంటాం జాగ్రత్తగా కాపాడగలం ముందుగానే హెచ్చరించింది దేవుడు మనల్ని మనం కాపాడుకోకపోతే వాటికి మనము అంటే అవిదేత కదా ఆయన చెప్పి ముందుగానే హెచ్చరించినప్పుడు దానికి నువ్వు తగినట్లు జీవించకపోతే అవిదేత అన్నట్లే అవిదైనప్పుడు పోక తప్పదు మనం కాబట్టి అది ప్రకృతి సహజంగా శరీరం ఎందుకంటే శరీరం ఇది దాని బలయంతలు దానికి ఉన్నాయి నియమాలు దానికి కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో అడుగుదాం పర్వాలేదు కాపాడుకోవాలి ఈ పొల్యూషన్ ఏ రీతిగా నేను జీవించాలా ఇప్పుడు చికెన్ గునియా డెంగీ ఫీవర్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి హైదరాబాద్ మంది చనిపోయినారు పిల్లలు పోతున్నారు మరి ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్త ఉండాలా నాకేం కాదులే అని ధీమాగుంటావా మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా మస్కిటోస్ డే టైం మస్కిటోస్ కరిగడం వల్ల అవన్నీ రోగాలు వస్తాయి అంటారు నైట్ కరిస్తే మలేరియా ఇటువంటివి వస్తాయి డే టైమ్ లో కరిచే మస్కిటోస్ కరిస్తే ఇటువంటి వింత రకమైన రోగాలు వస్తాయి అవన్నీ అక్కడెక్కడి నుంచో ఆఫ్రికా దేశం నుంచి వచ్చేసినాయి మన దేశాలు అంతే ఆ రోగాలు సరే ఎక్కడి నుంచి వస్తేనేముంది దేవుడు వాటిని యుగ సమాప్తిలో పంపిస్తాడు తెగుళ్ళు వస్తాయి ఈ లోకంలోకి వస్తాయి ఇవన్నీ తెగుళ్లే కానీ మీద ఆయన రక్తం ఉంది కదా మళ్ళీ నాకేం కాదులేని ధీమాగా ఉంటే సరిపోతుందా అవి ఆత్మీయమైన జీవితం నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలని వాటి నుంచి తప్పించుకోవాలని హెచ్చరించండి ముందుగానే కాబట్టి నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ మస్కిటో నెట్స్ పెట్టుకోవాలా లేకపోతే ఎక్కడన్నా మరుగు ప్రాంతాలలో పనిచేస్తున్నప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలా యాంటీ మస్కిటో సొల్యూషన్స్ క్రీమ్స్ పూసుకొని పనిచేయాలా మరుగు ప్రాంతంలో ఉంటాయి అవి మస్కిటోస్ నువ్వు అడవి పనిచేసినప్పుడు చీకటి గుంటే అవి వచ్చి కుడతా ఉంటాయి అవి ఎట్లా కుడతాయి అంటే అవి ముందు కుట్టినప్పుడు నీకు నొప్పి కలగకుండా అవి దాని సెలైవ ముందు పంపిస్తుంది ఆ భాగంలో అప్పుడు ఏమైతే అంటే నీకు నొప్పి కలగదు అప్పుడు అది రక్తం గీల్చుకుంటా ఉంటుంది మరి దాని సెలైవ అంటే దాని లాలాజలం అంటారు కదా నోట్ అని లాలాజలం దాని లాలాజలం అలా పోయి కూర్చుంటుంది దాంట్లో ఏం బ్యాక్టీరియా ఉందో ఓన్ తెలుసు వస్తాయి ఈ రోగాలన్నీ అది కొంతసేపు అక్కడ ఉండి అక్కడ నుంచి రక్తంలోకి ప్రవహిస్తుంది ప్రవహించి అది అక్కడ గుడ్లు పెట్టుకుంటది గుడ్లు పెట్టుకుని పిల్లలు అవుతుంది వివిధ రకమైన జీవులు అవుతాయి లోపల అట్లా మనకంత బలహీనంగా తయారవుతుంటుంది మన శరీరాలు కాబట్టి ఎందుకు దేవుడు వాటిని పర్మిట్ చేసినట్టు ప్రశ్నిస్తావా ఆయన అన్నింటినీ పర్మిట్ చేసిండు సర్పంలో కూడా పర్మిట్ చేసిండి ఈ లోకం ఉండడానికి వరకు రోగం నువ్వు ఎందుకు సర్పాన్ని పెట్టావని ప్రశ్నిస్తావా ప్రశ్నించడానికి వీల్లేదు ఆయన ఇష్టం అది ఆయన ఇష్టం దోమను ఎందుకు గుర్తించినట్టు ఆయన ఇష్టం నువ్వుని ప్రశ్నించడానికి నల్లులను ఆయన గుర్తించి ప్రశ్నించడానికి వాటి అన్నింటిని నోవా జాగ్రత్తగా కాపాడడం వల్ల ఈ లోకంలోకి వచ్చినాయి ఆయన కాపాడుకుంటే అవి లోకం ఉండకపోయాయి మరి దేవుడు ఎందుకు ఇచ్చిండు నోవా కాగ్య అన్నిటిని జత జతలుగా కాపాడాడు రకరకాల పాములను జతజేతలుగా కాపాడమన్నాడు ఆయన కాపాడేడు వాటిని మనం ఎందుకు కాపాడంండు ఆయన కాలాన్ని పర్మిట్ చేసిండు వాటిని లోకంలో ఉండాలి కాబట్టి ఒక కాలానికి సరే మనం అంత ధీర్ఘదు కానీ ఆయన మహిమలోనికి మనం పోవాలంటే ఆయన విశ్రాంతిలోనికి మనం పోవాలంటే మటుకు మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ప్రవేశించాలా నీకు కొన్ని గుణగాలు చెప్పబడినాయి ఏంటవి సత్యం అనుసరించు పఠనం సత్యం అనుసరించి పఠనం లాగా నువ్వు తయారు కావాలా వాటి మందికి సంబంధించిన సూచన ఇది కాబట్టి నువ్వు సత్యాన్ని అన్వేషించడం నేర్చుకోవాలా మీ జీవితంలో శారీరకమైన బలీనతలు ఉంటాయి అయినా గానీ సమయం పెట్టు దేవుడు ఎందుకు ఆయన అద్భుతాలు చేలేడా తలుచుకుంటే నీ జీవితంలో ఎందుకు కొన్ని లేట్ అవుతా ఉంటాయి నువ్వు అర్థం చేసుకోవాలా ఆయన తగిన సమయంలో నాకు ఇస్తాడు అబ్రం జీవితంలో చేసిండు నా జీవితంలో చేస్తాడు నేను చింతించను నేను ఆయననే నమ్ముకుంటాను అన్న విశ్వాసంలోనికి నువ్వు రావాలా అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు మన జ్ఞాపనం చేస్తుంది ఈ వాక్యాల ద్వారా కాబట్టి ఐదవ వర్షంలో ఆ పట్టణపు వీధులు ఆట్ల నాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ అది అసలైన పట్టణం గురించి మాట్లాడుతున్నది అది సత్యమైంది అంటే ఆత్మీయమైంది అన్న విషయాన్ని అంటే సత్యాన్ని వివడించిన వాళ్ళు అంటే ప్రభుని వెడించిన వాళ్లే అక్కడ ఉంటారు అన్న విషయాన్ని నిండి మనసుతో నిన్ను సేవించిన వాళ్లే అక్కడ ఉంటారు అన్న విషయాన్ని ఈ వాక్యంగా జ్ఞాపకం చేస్తుంది సైనికులకు అధిపతిగా వ్యూహో దినముల ఎందు శేషించి ఉన్న జలకిది ఆశ్చర్యము అని తోచినను నాకు ఆశ్చర్యమని తోచిన ఒకసారి చదవండి మీకు ఆశ్చర్యమే కానీ నాకు అది ఆశ్చర్యమా అంటున్నాడు ఆయనకు ఆశ్చర్యమా ఎందుకు ఆశ్చర్యం కాదు నాకు చెప్పాడు అవన్నీ గతంలో నెరవేరినాయి ఆయన కల్పించిన నేనే నాకెందుకు ఆశ్చర్యం ఉంటుంది అది నాకు తెలుసు కాలాలు ఎట్లుంటాయి అనేది భవిష్యత్తులో ఏముంటుందో నాకు తెలుసు అంటున్నాడు ప్రభు నాకు అది ఆశ్చర్యం కాదు మీకు అది ఆశ్చర్యం ఏందా వీళ్ళందరూ తిరిగి రావడం వాళ్ళందరూ దేవుని సన్నిధికి తిరావడం ఆశ్చర్యకరమైంది కానీ ఆయనకు ఆశ్చర్యా అంటే ఆయనకు ఆశ్చర్యం కాదు ఎందుకంటే మనమంతా మొదటి నుంచి ఆయన దగ్గర ఉన్న కదా ఈ లోకంలో పంపబడ్డాకనే మనము మన మార్గాన్ని మర్చిపోయిన వాళ్ళమని చెప్తుంటు మనం అందుకే ఈ లోకంలో పరదేశులా మన విషయానికి జ్ఞాపకం చేస్తుంటాం చూడండి మతేసార్త మత వార్త మతేసవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం ఎనిమిది అనుకుంటారు ఎనిమిది ఇరవై ఆరు అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలి సముద్రమును లోబర్చుండో అని కాబట్టి మనుషులే ఆశ్చర్యపోతారు ఆయన ఆశ్చర్యపోడు ఎందుకంటే ఆయనకు తెలుసు గాలి సముద్రం మాట వినాల్సిందే ఈ సృష్టి అంతా ఆయన మాట వినాల్సిందే కాబట్టి ఆయనకేం ఆశ్చర్యం కాదు మనకే ఆశ్చర్యం ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు ఆయన మన ప్రభువే దానికి మూలం ఎందుకంటే సమస్తము ఆయన మూలంగా కలిగేను సమస్తము ఆయన కోరికే కలిగాను అని కొలిసల రాష్ట్ర పత్రికల్లో మొదట చెప్పబడింది కాబట్టి ఆయనకి ఏది కూడా ఆశ్చర్యం కాదు ఇది మనకే ఆశ్చర్యం కలగాల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన చేసే అద్భుతాలన్నీ మనకి ఆశ్చర్యకరంగా ఉంటాయని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది చూడండి ఏదో వచ్చిన సైన్యంలోకి అధిపత్య తూర్పు దేశం నుండి పరమటి దేశం నుండి నేను నా జనలను రప్పించి రక్షించి ఎరుసలేములో నివసించుటకై వారిని తోడుకొని వత్తును మతార్యను విషయం యుగ సమాప్తిలో దేవుడు తన దూతలను పంపించి నలుదిక్కుల నుంచి దేవుడి బిడ్డలందరినీ పోగు అనుంది చేస్తుంది మతేశ్వర తిరుమల కాబట్టి ఆ వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువు ఈ వాక్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మతేశ్వర తిరుమలంలో యుగ సమాప్తిలో దేవదలు నలు దేవుని బిడ్డలందర్నీ పోగు చేతురు అనుంది కానీ తీసుకొని పోతారు అని లేదు వాళ్ళందరినీ పోగు చేస్తారని ఉంది అక్కడ అందరినీ జమ చేస్తారని ఉంది కాబట్టి తూర్పు పడమట రెండు దిక్కులు అంటే అర్థం తూర్పు పడమట అంటే ప్రపంచమంతటి నుంచి వారిని జమ చేస్తాడు దేవుడు అన్న విషయాన్ని అంటే గొప్ప జనం అంతా సమకూర్చుకొని అనే విషయాన్ని జ్ఞాపం చేస్తుండు లక్ష మందికి సాదృశ్యం దూతలు కాబట్టి సంఘానికి దూతం అంటే మంది వీళ్ళందరినీ జమ చేయాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు దేవదూతలు అంటే పైనుంచి దిగొచ్చే దేవదూతలు అని కాదు మనమే ఆయన దూతంలాగా ఈ లోకంలో ఉండి వాళ్ళని జమ చేసుకుని రావాలన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతుంది ఈరోజు కాబట్టి ఆ పని మట్టుకు మనం విడిచిపెట్టడానికి వీలు తొమ్మిదో వచ్చిన చూడండి ఎందుకు అది సైన్యంలోకి అధిపతి సెలబిస్తున్నది ఏమనగా ఈ ప్రతి ఈ అధ్యాయం అంతా ప్రతి వచనము అతనే ఆరంభం అవుతుంది సైన్యంలోకి అధిపతి సెలబిస్తున్నది ఏమనగా అంటే దేవుడు డైరెక్ట్ గా ఆ విషయాలు మనకి హెచ్చరిస్తున్నట్లు చెప్పబడ్డాయి ఈ డైరెక్ట్ గా ఆయనే మాట్లాడుతుండదు ప్రవక్త మాట్లాడుతున్నట్టు లేవు డైరెక్ట్ ప్రభు మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని జకర్గా జ్ఞాపకం చేస్తుంది మనకు అక్కడ చూడండి సైన్యం యహోవ సెలవిస్తుంది మనగా సైన్య అధిపతి ఒక యహోవ మందిరము అంతేనా దాని పునాది వేసిన దినమునా మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడైపోయింది ప్రవక్త లేసారా పునాది ఫస్ట్ టైం పాత నిబంధన కాలంలో పునాది వేసిండ్రు ఫస్ట్ టైం అదే మొదటి దినం మోషే కాలం నుంచి ఆరంభమైతుంది మోసే కదా ప్రవక్త ఆయన ఏషియన్ పునాది ఆజ్ఞలు మీరు యార్థంతో నా ఆగిలను కర్ణలను గైకొని నా ప్రకారం వాటి ప్రకారంగా జీవిస్తే వెయ్యి తరంల వరకు నేను మిమ్మల్ని కాపాడుతా అన్నాడు అంటే ఎన్ని యుగ యుగములకు మనల్ని అతను కాచి కాపాడుకుంటాడన్న విషయాన్ని మాట్లాడండి అక్కడ కాబట్టి అక్కడ వేసింది పునాది పదే ఆగిల అనేది కదా క్రైస్తవ జీవితానికి మనం వాటిని పాటిస్తాం విశాంతి దాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అంటే సండేని ఆచరించ పరిశుద్ధంగా ఆచరించడం అని చెప్తారు చాలా కానీ విషా దానికి అధిపతి మన ప్రభు అని కొలసల రాష్ట్రపతిగా చెప్తుంది విశాదానికి అధిపతి అయిన ఆయనను ఆచరించాల్సింది బై దిన ఆచరిస్తే అది విగ్రహం అయిపోతుంది కాబట్టి ఆయన లో ఉంటేనే విశ్రాంతి ప్రతిరోజు నీకు విశ్రాంతి దినమే అది సండే అనేది గ్రీకు దేశస్తులు కనుక్కున్నారు ఆ పదాలు వారి దేవతల పేర్లు పెట్టుకున్నారు సన్ గాడ్ మూన్ గాడ్ అని పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి విశాంతి దినం అంటే సండే కాదు ప్రతి దినము విశ్రాంతి దినం ఎందుకంటే నువ్వు ఆయనలో ఉన్నప్పుడే ప్రతి దినంకి ప్రతి ఆయన అధిపతి దాన్ని సృష్టించిన వాడు ఆ దినాన్ని కల్పించిన వాడు ఆయననే కాబట్టి నువ్వు ఆయనని ఆచరించాలా అన్న విషయాన్ని మాట్లాడుతున్నావు కాబట్టి ఆ ఆజ్ఞాని మనం పాటిస్తున్నప్పుడు జాగ్రత్తగా పాటించాలా మన ప్రభే చూపించండు నరాహత్య చేయకూడని మోసం చెప్పిండే కదా తను నేను మీకు చెప్తున్నా తన సహోదరుని తన హృదయంలో దేశించినప్పుడు అప్పుడే నరాహత్య చేసినట్లు అన్నాడు మీకు ఆశించిండు విభిచరింపకుడిని కానీ నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది పర్ఫెక్ట్ ఆజ్ఞ నేను చెప్పేటది పర్ఫెక్ట్ అనేది విషయం చెప్తున్నాడు మోహపు చూపు విభిచారానికి సాదృశ్యం అని చెప్తున్నాడు కాబట్టి మోహపు చూపు అనేది విభిచారం కాబట్టి అంటే ఆత్మీయమైన అనే విషయాన్ని అక్కడ పవమాన జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఇక్కడ పురాది వేసిన దినమున ప్రవక్త నోట పల పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా అంటే ఎవరి కొరకు చెప్పబడ్ ఇవన్నీ వాక్యాలు మన చెప్పబడుతున్నాయి ప్రవక్తలు మొదట చెప్పబడిన ఆ వాక్యాలు ఈ కాలంలో వెలువర్లారా అంటే నీ గురించి నా గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి ధైర్యము తెచ్చుకున్నది ఇంకా మనం భయపడద్దు దేని విషయంలో భయపడదు మనం దేని విషయంలో చింత ఏమైపోతుందో ఏమైపోతుందో అనేది కానే కాదు మనం ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే మన కొరకు స్పెషల్ సేవ అప్పగించబడింది దేవుడు ఎప్పుడో చెప్పాడు మనకి కాబట్టి మనం విజృంభించి పోవాలా ఎక్కడ ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళిపోవాలా ఈ సత్యాన్ని ప్రకటించాలా ప్రేమతో ప్రకటించాలా ద్వేషం ఉండద్దు మనం ఎందుకంటే పాప నిబంధన కాలంలో ఉండే ఆ కానీ మనది ప్రేమ సిద్ధాంతం కాబట్టి మనం ప్రత్యక్షం ప్రవ్వా నీ ప్రేమ నా ద్వారా కనపరచు నా హృదయంలో నీ ప్రేమ ఉండాలతో సంభాషిస్తూ ఇతరులను హెచ్చరిస్తప్పుడు ఆ ప్రేమ నాలో ఉండాలి ఆ ప్రవ్వా ప్రార్థన చేసుకోలేకుంటే సైతాన్ని దూరుతాడు కోపం వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకున్నది ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను శ్రమల కాలం అది పశువులు పశువుల పనికి అంతేనా బాడిగా దొరకపో లేకపోయానా దొరకకపోయాను తన పని వాణి మీద పోవిక శత్రు భయము చేత నెమ్మది లేకపోయాను అంటే ఎక్కడ లేదు ఎక్కడ కూడా సమధం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏదైనాగా ఒకని మీద ఒకని మీదికొకని ఒకరిని నేను ఎవరు లేపుతున్నారు మన ప్రభు చూడండి ఒకరి మీదికి ఒకరిని రేపేవాడే మన ప్రభు అని ఈ విషయం జ్ఞాపకం వాడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు బ్రదర్ అని మనం అంటా ఉంటాం నువ్వు ఇప్పుడు ఇవ్వర్థం చేసుకోవాలా నువ్వు ప్రభుత్వం కరెక్ట్ గా ఉంటే వాడిని నీ మీదకి ఎందుకు రేపుతాడు ఒకరి మీదికి ఒకరిని రేపుతాడు ప్రభువే అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు మీకు తెలుసు అది ఎందుకంటే సర్పంలో తెలియని రేపుతాననేష్ గొప్ప జనం మీదకి లేపాక తప్పదు అది ఎందుకంటే ఇవన్నీ ఆయన మనసులో ముందుగానే చెప్పబడ్డాయి కాబట్టి మనం మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తుండే దేవుడు అడుగు అడుగున తిరిగి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలా ఎందుకు అని భయపడడానికి వీల్లేదు అయితే పూర్వదినములో నేను ఈ జన్మలో శేషించిన వారికి విరోధుడైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను ఎప్పుడైతే సత్య పట్టణంగా నువ్వు నీకు విరోధిగా ఉండడు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేసాడు కాబట్టి మనం సత్యపట్నంగా తయారు కావాలంటే ఈ పట్టణము సత్యాన్ని అనుసరించింది ఎరులేము పట్టణము సత్యాన్ని అనుసరించింది నువ్వు సత్యంలో జీవించినప్పుడు ఆయన నీకు ఎప్పుడు విరోధిగా ఉండడు అందుకే నువ్వు పరిశీలించుకుంటున్న ప్రభు ఎరకొచ్చింది ఇది ఈ వాక్యంలో నీ సత్యని నాకు నీ యొక్క ఆత్మీయను అనిపింపు దయచే నువ్వు అందుకే నాకు అభిషేక్ ఇచ్చినవు అని ప్రార్థించినప్పుడు దేవుడు నీకు వాటిని బయలుపరుస్తాడు చూడండి దానిలో నువ్వు ఎందుకు బహుపయడం అంటే నువ్వు ఎంతో యథార్థంగా వీటన్నిటిని నేర్చుకోవాలన్న తపనగలిగిన వాడు అంటాడు అందుకే నేను నీ దగ్గరికి పంపబడ్డాను అంటాడు గబేల్ దూత్త నువ్వు బహు ప్రియుడవు దేవునికి ఎందుకు ప్రియుడవు వీటన్నిటిని నేర్చుకోవాలని ఆయన ఇర్మియా గ్రంథం ఇర్మియా ప్రవచనాలు జనిస్తుంటాడు చివరి పదకొండు పది పదకొండవ అధ్యాయానికి వచ్చినప్పటికి దాని గ్రంథం ఆయన ఆసక్తితో ఇర్మియా ఇర్మియా ఒక ప్రవచనం ఉంటుంది డెబ్బై సంవత్సరాల తర్వాత ఇసల్ తిరిగి ఆయన రప్పిస్తా డెబ్బై సంవత్సరాలు సెమల గుండా పోయి వాళ్ళు తిరిగి వాటి నిరసనకి తిరిగి రావాల్సిందన్న విషయాన్ని ఆ ప్రవచనం చదివినప్పుడు ఆయనకు అర్థమైపోతుంది ఇది నెరవేరే టైం అప్పుడు ప్రార్థన పదవ అధ్యాయమో పదకొండవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది అస్టర్ కాబట్టి అక్కడ ప్రార్థన చేస్తాడు అంటే అక్కడ ఆసక్తి ఆయనకు ఆసక్తి ఉంది ప్రవర్చన ధ్యానించాలని ఎరిమి ఆ ప్రవచనలు ధ్యానించాలని ఆసక్తి ఉంది కాబట్టి ఆ పత్రం దొరికిందేమో జాగ్రత్తగా కాపాడుకుండేమో ప్రవేశాలు ఇరి మీ రాసిన పత్రికలు జాగ్రత్తగా కాపాడుకుండేమైనా లేకుంటే బబుల దొరుకుతాయినా మనం ధ్యానిస్తుంది కూడా ఎనిమిది అధ్యాయ బబులం సంబంధించిందే బబుల కాలంలో ప్రకటించింది వాళ్ళని హెచ్చరికగా చెప్తున్నాడు మీరు అందరూ తిరిగి నుంచి అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ మీరు పన్నెండవ అర్షంలో చూడండి సమాధాన సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్టు భూమి పండును ఆకాశం నుండి మంచు కురును ఈ జనులలో శేషించిన వారిని వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యంగా ఎత్తును మనందరూ తిరిగి వచ్చినాక ఆయన సన్నిధికి యుగ సమాప్తిలో గొప్ప తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వారిని ఏరీతిగా ఆశ్రయిస్తా అని చెప్తున్నాడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఈ జనులలో శేషించిన వారిలో వారికి వీటన్నిటినీ నేను స్వాస్తంగా ఎత్తును ఇదే సైన్యులకు అది అధిపతి అగు యహోవ వాక్ పదమూడు వంశం చూడండి త్వరగా యూధ వాడలారా ఇస్రైలు వాడలారా మీరు అర్థం చేసుకోవాలా యూద వాడలారా ఇస్రైలు రెండు గుంపులు అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆత్మయందు యూధంగా మార్చబడ్డ వాళ్ళందరూ లక్ష మందికి సాదృష్యం బబుల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళందరూ ఎరుశలేం కి సాదృశ్యం అంటే నుంచి తిరిగి వచ్చిన వాళ్ళందరూ సగం సత్యం సగం అబద్దంకి వెళ్లి బయటకు వచ్చిన వాళ్ళందరూ మతపరమైన జీవితం నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ యరుశలంగా మార్చబడతారు మనము సియోను నివాసులము వీళ్ళందరూ ఎరసలేం నివాసులు కాపురస్తులు అన్న విషయాన్ని ప్రభు మంత్ఞాపకం చేస్తున్నాడు అనేసి మనం ఏదో మనుషులను విడదీస్తలేము ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ప్రవ్వే గుంపులుగా విభజిస్తున్నాడు మనుషులని యూదా వాడలారా ఇసైల్ మీరు అనిజలో ఏలాగో శాపాస్పదమై ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకొనుడి మీరు భయపడద్దు ఇంకా దేని విషయంలో మనం భయపడద్దు మనం ధైర్యం తెచ్చుకొని జీవించాలి మీదట అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు మనం ఇంకా భయపడద్దు ధైర్యంగా ధైర్యంగా ప్రతి దశకు మీరు పోతూనే ఉండండి సైన్యంలో కదపోతే ఇది యహోవాస మనగా మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను నీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున ఎరుశిలేములకు యూద వారికి మేలు చేయ ఉద్దేశించున్నాను ఎప్పుడు నువ్వు సత్యంలోకి వచ్చినప్పుడే అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తుండ్రు ఆటోమేటిక్ గా ఏం జరగదు నువ్వు తీర్మానించుకున్నప్పుడే ఆయన ఆయన చైతన్ రావడానికి తీర్మానించుకున్నప్పుడే పదిహేనో వర్షం కాదు కాలమున ఎరుసులేమునకును యూడవారికి మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి మీరు ఏం చేయాలా చేయవలసిన కార్యము ఏదనగా నేను దాని తర్వాత వాక్యాన్ని ముగిస్తా మీరు చేయవలసిన కార్యం చూడండి ప్రతి దశలో ఆయన మనల్ని నువ్వు ఏం చేయాలి నువ్వు చేస్తలేవా చేస్తున్నావా పరిశీలించుకోవాలా ఆయన తిట్టేదేవుడు కాదు నువ్వు చేస్తలేవు చేస్తాలేవని కానీ ప్రేమతో హెచ్చరిస్తాంటాడు నువ్వు చేయవలసిన పని ఏంది కొన్నిసార్లు డైరెక్ట్ గా మాట్లాడుతూ కదా కొన్నిసార్లు స్టోరీ రూపకంగా ఉపవాడ రూపకంగా మాట్లాడుతూ ఉంటాడు అందులో నుంచి నువ్వు ఎత్తుక్కోవాలా మీరు చేయవలసిన పని ఏంది ప్రతివాడు తన పొరుగు సత్యమే మాట్లాడవాలేను ఇది మీరు తీర్మానించుకోవాలా మీ సేవ జీవితంలో మీరు వాక్యాలను ప్రకటించినప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలా ముగించాలా కదా మనుషులు ఎదురు నిలబడ్డాను కదా అనేసి నువ్వు ఏవే చెప్పడానికి ప్రయత్నించదు బొ ఆపే నా వల్ల కాకపోతే నన్ను ఆపే శిక్షణం అది నేను తరమీద పొందినాకనే తిరిగి వచ్చి చెప్పాలా కానీ నా సొంత తలంలో నువ్వు ఉపయోగించడానికి వీల్లేదు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రతి దశలో స్టేజ్ ఎక్కక ప్రార్థన చేసుకోవాలా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో సంభాషిస్తున్నావు నీ నోట సత్యవచనమే ఉండాలా అన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ అధ్యాయమంతా దానికి సంబంధించింది ఎందుకంటే సత్య పట్టణానికి సంబంధించిన వాళ్ళ కదా ఈ పట్టణము సత్యానికి సాదోషం అన్నాడు శివను సత్యం సత్యం ను పట్టణం సత్యమును అనుసరించి పట్టణము అంటే సత్యాన్ని ప్రకటించే పట్టణం నువ్వు సత్యాన్ని అనుసరిస్తే ప్రకటించగలవు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది ఇక్కడ కాబట్టి ప్రతి వాడు తన పురోగవాణితో సత్యమే మాట్లాడవాలేను సత్యముని బట్టి సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గులలో తీర్పు కాబట్టి మనము జాగ్రత్తగా పరిశీలించాలా సత్యాన్ని అనుసరించాలా సత్యాన్ని ప్రకటించాలా అన్యాయంగా జీవించొద్దు ఎవరికి మనం అన్యాయం చేయొద్దు అన్న విషయాన్ని మాట్లాడుతుంది ఇక్కడ ఏ దశలో కూడా మనం అన్యాయం చేయద్దు మనం బిజినెస్ చేసినా ఏ రూపకంగా జీవించినా ఎవరికి అన్యాయం చేయొద్దు కొంచెం ఎక్కువే ఇవాళ వాడికి అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు తన పొను పొరుగువాణి మీద ఇది ఎంత చూడండి ఆరవ ఆగ్ఞ నుంచి పదవ ఆగ్ఞ వరకు ఇవన్నీ వాక్యాలు హెచ్చరింపబడ్డాయి చూడండి ఇప్పుడు తన పొరుగువాణి మీద ఎవరిను దుర్యోచన అంటే దురాలోచన దుర్యోచన యోచించకూడదు అంటే చెడుగా ఆలోచించకూడదు వాణి గురించి వానికి అన్యాయం జరగాల వాడి నాశనం కావాలా అనేది ఉండొద్దు మన తలంపు అందరూ బాగుండాలా అందరూ అందరూ జీవించాలా అందరూ ప్రభుచింతగా రావాలా అనేది మంచి ఆలోచన దుర్యోచన మనకు ఉండద్దు అంటున్నాడు అటువంటి యోచన మనకు ఉండద్దు టైం వేస్ట్ చేయద్దు వాటి గురించి ఆలోచించద్దు ఒకవేళ మనం అట్లా చేస్తున్నామేమో బాగా అర్థం చేసుకోండి ఆగ్ అతిక్రమం పాపం నువ్వు ఎటువంటి జీవితంలో ఉన్నా ఎటువంటి దశలో ఉన్నా ఒకవేళ నువ్వు నీ పొరుగు వారి గురించి చెడుగా తలస్తుంటే దేవుడు అపయిస్తాడు శత్రుకి ఆ దశలో ఎందుకంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమించిన వాడుపై ఆయన సన్నిధిలో కొట్లాడతాడు చూడు వాడు ఆజ్ఞను అతిక్రమించండు నువ్వు ఎందుకు ఆశ్రయిస్తావు అంటాడు కొన్నిసార్లు ఆ రీతి ఆగిపోతే మన ఆశ్రయాదు మన జీవితంలో రావాల్సినవి కాబట్టి ఇవన్నీ మనకి హెచ్చరికరాలు చేస్తే మన పొరుగు వాడి గురించి మనం దుర్యోచన చేస్తున్నామా ఆ యోచిస్తున్నామా తప్పుగా ఆలోచిస్తున్నామా వాని గురించి ఈ లోకస్తులు అభివృద్ధిలోకి వస్తుంటారు అన్యాయంగా జీవిస్తా ఉంటారు వాడు జబర్దస్తిగా జీవిస్తూ ఉంటాడు ఈ లోకంలో వాని గురించి మనం చెడుగాస్తున్నామా ఆలోచించేది ఎందుకంటే వానికి నీకు తేడా అదే జీవన విధానం అది నీ జీవన విధానమేది నాకు ప్రభు ఈ లోకం ఇవ్వదు ఈ లోకం ఇవ్వకుండా నేను బాధపడాను నాకు ఖచ్చితంగా నాకు ప్రభు ఎప్పుడు ఇస్తాడు ఒక కాలం తరలిస్తాడు వృద్ధాప్యంలో ఇస్తే ఏం లాభం బ్రదర్ అప్పుడే విలువ ఉంటది ఆయన ఎప్పుడు ఇచ్చినా దానికి విలువ ఎందుకంటే నాకు తెలుసు ఏ టైమ్ లో ఇస్తే విలువ ఉంటది అనేది కాబట్టి పొరుగువాణి గురించి నువ్వు ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించద్దు అది ఆరవ ఆగరించి నీ పొరుగువాని ఏది ఆశించకూడదు నీ పొరుగువాణి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు ఇవన్నీ దానికి సంబంధించినయే పదిహేడవ అసరం తన పొరుగువాణి మీద ఎవరినూ దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు నువ్వు ఇష్టపడద్దు దానికి అసహించుకోవాల అబద్ధ ప్రమాణము చేయద్దు ఇటీవన్నీ నాకు అసహ్యములు ఇదే యహోవాక్ నేను ఇక్కడికి ఆపేస్తాను తక్కిందంతా కిందికి వచ్చినప్పటికీ గొప్ప జనం అంతా ఎట్లా లక్ష నాలు వందల రాయబడింది అది నేను చూపిస్తా మీరు తరగా తర్వాత మీరు ఇంత చదువుకోండి కాబట్టి దేవునికి ఏది అసహ్యమో అది మనం చేస్తున్నామా అని మనం పరిశీలించుకోలేరు వచ్చి ఎందుకంటే ఆయనకు అసహ్యమైన మనం చేసినప్పుడు ఆయన నుంచి ఎట్లా లాభం పొందుకోగలం ఆయన నుంచి ఎట్లా ఆసరణ పొందుకోగలం ఈ బోధ లేదు క్రైస్తవ జీవితంలో సంఘాలలో ఈ బోధ లేదు నాకు తెలుసు నీ పొరుగు వాణి గురించి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు యాచకుడు నిన్ను వాడు హెచ్చరిస్తలేడు యుగ సమాప్తిలో అట్లా తెరైపోయింది నువ్వు వానికి సపోర్టివ్గా ఉండవు తప్పు చేస్తున్న క్రైస్తవ క్రైస్తవానికి నువ్వు సపోర్టివ్గా ఉండవు వాణ్ణి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి ఒకరిొకరిని సరి చేసుకోమని చెప్తుంది బుద్ధి వాక్యాలు దాని కొరకు ఇవ్వబడ్డాయి నువ్వు అని హెచ్చరించి నువ్వు పది అగలను ఇచ్చినా నువ్వు తప్పు చేస్తున్నావు అందుకు నీకు శ్రమ వస్తుంది నీ మీద కష్టం రాబోతుంది అని నువ్వు హెచ్చరించాల్సిందే పోయి వాణ్ణి సమర్థిస్తున్నావు నువ్వు పోయి కొట్టువాడిని నేను ఎన్నో కేసులు చేసిన ఒకటిగా నుండుగా వానికి వ్యతిరేకంగా పోయి నువ్వు కూడా కేసాయి అవన్నీ తప్పు కదా అంటే ఈ లోకాతీతంగా ఉంటాయి ఆ బోధల్ కానీ అటు ఉండడానికి వీల్లేదు నువ్వు ఎప్పుడు నీ పొరుగువాణ్ణి ప్రేమించగలవు ఆయన ప్రేమించినట్లు నువ్వు నిజంగా నీ పొరుగునే ప్రేమించగలిగితేనే నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్లు ఆయన మనసును ధరించుకున్నట్లు క్రీస్తుని ధరించుకున్నట్లు క్రీస్తుకి వల్ల కలిసి నువ్వు పొందుకున్నట్లు నీ మనసు తీసేయమని చెప్పాల ప్రార్థనలో ప్రవ్వా నా మనసు పనికిరాని మనసు అదంతా మోసకరమైంది ప్రబం తీసేసి నీ మనసు నాకు అనుగ్రహించి ప్రవ్వా అని నువ్వు చదువు అవన్నీ నీకు తేటగా దేవుడు చూపిస్తాడు ఆ హెచ్చరికలాగా కాబట్టి మనం ఈ రోజు నుంచి వీటిని బాగా మన జీవితంలో అమలు పరచుకోవాలా నీ పొరుగు అంతా నువ్వు అబద్దాలు మాట్లాడద్దు సత్యానే మాట్లాడాలా ఫస్ట్ పాయింట్ అది దాని తర్వాత వాడి గురించి చెడుగా ఆలోచించద్దు పొరుగువాడంటే ఎవరు నీకు బాగా అర్థం కావాలి ఇప్పుడు నీ పొరుగువాడు అంటే వాడు రక్షింపబడ్డవాడు కావచ్చు అన్యుడు కూడా కావచ్చు ఎవడన కావచ్చు నువ్వు అనుకోవచ్చు రక్షించబడ్డ నా బ్రదర్ కదా అంటే వాడు అన్ని లాగా తయారు రక్షింపబడ్డ క్రైస్తవులు అనిల్లాగా తయారేతం వాక్యం ఈసారి అనిల్ లాగా తయారైంది చివరికి వచ్చినప్పటికీ అందుకు వాళ్ళు విడబడ్డవారు ఫిలిస్తీలకు అప్పగించబడ్డ చూసినా మనం అధ్యాయం హెచ్కెల్ గ్రంథంలో కాబట్టి వీటన్నిటిని మనం జాగ్రత్తగా నివరేసుకుంటూ మనం ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు మన సేవ జీవితాన్ని మనం ముందు కొనసాగించుకోవాలా ఎక్కడ పిలుస్తుంటే అక్కడికి వెళ్ళిపోతుండాలా వ్యక్తిగతంగా ఎవడి సేవా జీవితం వాడిదే మనం అంతా ఒక గుంపగా ఉండి చేసేది లేనేలేదు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే ప్రభు మీరు అక్కడ కోవాల్సిందే ఎందుకంటే మనం అందరం ఒకటే గురించి ఒకటే స్థలాలను గుర్చొని ఒకటే మ్యూజిక్ వాయించుకుంటే అర్థం లేదు మనకందరికి బయలుపరిచిన ఈ విషయాలను మనం అనేక ప్రాంతంలో పోయి అటువంటి సేవ జీవితంలో ప్రభు నడిపించాలని మనం ప్రార్థన చేశాం పరిశుధురగు దేవ మీకు వందాలైనా ప్రవ్వా మీరు అనేక పర్యాలు మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్నారనైనా మేము చేస్తున్న తప్పిదం మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా మమ్మల్ని క్షమించండి అయినా మేము మిమ్మల్ని తనమల్ని నిండు మనసుతో సేవించి ప్రేమించే బిళ్ళగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం మీరు మా తను మాట్లాడినారు ప్రవ్వా నుంచి ఇస్పాయలు తిరిగి వచ్చే బబులోన్లు ఉండే కాలంలో మీరు ఇసల్ఫా ఏ రీతి కూడా మాకు చూపించినారనైనా మీ జీవితాలు మార్చుకోకపోతే నేను మీతో పాటు నివసించలేను మీ మధ్యలో వచ్చి ఉండలేనని మీరు హెచ్చరించినారు నేను మీ మధ్యలోకి రావాలంటే మీరు సత్యాన్ని అనుసరించాలా పరిశుద్ధ పఠనంగా తయారు కావాలా అని మీరు హెచ్చరించినారు ప్రవ్వా కాబట్టి మాలోని అపి తొలగించండి విగ్రహాల జీవితాన్ని తొలగించండి ఈ లోకాన్ని ప్రేమించే జీవితం నుంచి మాకు విడుదల ఇచ్చేయండి ప్రవ్వా మీ ఆత్మ పూర్ణులుగా మేము జీవించలాగానే సేపడండి సంపూర్ణంగా మీ యొక్క ఆత్మని పొందుకొని మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి మేము ప్రవేశించాలా ప్రవ్వా అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించాయి ఈ రోజు నుంచి ఈ యొక్క ఐహికమైన విచారాలు మమ్మల్ని కృంగదీస్తున్నాయి ఈ లోకాతీతమైన జీవితం బహుగా కృంగదీస్తుంది ప్రతిగతంగా ఒంటరిగా రహస్యంగా మా హృదయలను మీ సన్నిధిలో కుమరించుకోవాలా ప్రవ్వా మీకు సన్నిహితంగా మేము జీవించడం నేర్చుకోవాలా ప్రవ్వా మాకు సాయపడండి తండ్రి సరితాను మమ్మల్ని కానీ మీరు మాకు అవకాశం ఇచ్చారు ఆత్మ సిద్ధమే అన్నారు అవును ప్రవ్వా శరీంలో ఎంత బలహీతలున్నా గాని మేము శర్రని ఛేదించుకొని ఓ ప్రభు మీ సన్నిధిలో మేము సమయం గడపాలా గొప్ప జనానికి ఇవన్నీ మేము చూపించాలా సమయం ఇంకా చాలా తక్కువగా ఉంది ప్రవ్వ ఆర్థిక స్థితి ప్రపంచమంతట కొలాప్స్ అయ్యే కాలానికి మేము సిద్ధపడుతున్నాం యుద్ద సమాచారాలు అక్కడక్కడ కరువులు భూకంపాలు ఆరంభమవుతున్నాయి ప్రవ్వా ఇవి ముందే జరుగుతాయని మమ్మల్ని హెచ్చరించిన కాబట్టినైనా మా యొక్క విమోచన దినం ఎంతో సమీపంగా ఉందని మేము గ్రహించుతున్నాం ప్రభు మమ్మల్ని సిద్ధపరచండి మేము ఇంకా సంపూర్ణంగా పరిశుభ్రంగా తయారు కావాలా ప్రార్థన జీవితంలో బలపరచండి నూతన అభిషేకంలో మళ్ళీ నడిపించి ముఖ్యంగా ప్రవ్వా మేము మనోజ్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం తన భార్య గురించి ప్రార్థిస్తున్నాం ప్రవ్వా తన బాడీలో ఉన్న ప్రతి ఆ సూక్ష్మ కృములని ప్రవ్వా బాక్టీరియా వైరసెస్ ని పారాసైట్స్ నివా కాల్చివేమని ప్రార్థిస్తున్నాం యేసుక్రీస్తు నామాన ఆ ఇన్ఫెక్షస్ స్పిరిట్స్ నుంచి అతనికి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు పరుషుధ నామాం ప్రవ్వా తన భార్యకి ధైర్యం అనుగ్రహించండి బలహీనంగా అయిపోయింది విశ్వాసంలో మీరు బలపరచండి తండ్రి మనోజ్ బ్రదర్ ని కూడా బలపరచండి ప్రవ్వ మిమ్మల్ని స్తగా తయారు చేయండి మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డగా తయారు చేయండి తిరిగి లేవనెత్తి ప్రవ్వా ఓ ప్రవ్వా అనేక ప్రాంతాలకు వెళ్లి సేవ చేయలాగా మీరు అతనికి శక్తిని అనుగ్రహించండి ప్రవ్వా సైతానికి సిగ్గ కలిగించమని ప్రార్థిస్తున్నాం మీరు మహిమ పొందేలాగా అతన్ని మహిమను నడిపించండి ఈ యొక్క సాయంత్రం మనం మేము ప్రార్థిస్తుండగా మంచి రిపోర్ట్ అనుగ్రహించండి మేము భయపడం మేము ధైర్యంగా ఉంటాం నైన్ మీరు మూడు సార్లు హెచ్చరించేది ఈరోజు వాక్యంలో కాబట్టి మేము దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా పువ్వులాగిన సేపడమని మీరు అక్కడి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ముఖ్యంగా ప్రభావం హెచ్చరించినారు రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి ఈ లోకంలోనికి మమ్మల్ని మేము మేము కాపాడుకోవాలా మాకు జ్ఞానం వాటి నుంచి మేము మమ్మల్ని మేము కాపాడుకోవాలా మా కుటుంబాలను కాపాడుకోవాలా మీరే మాకు జ్ఞానం నడిపించమని ఈ సాయంత్రం సరి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపుల దయచేసి సురక్షితంగా ఇంటికి చేయొచ్చమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి బేన్